ం శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయం కరుణాయం భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీభగవానువాచయం సత్వసంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి నందమయ్ఞ స్వాధ్యాయస్తప ఆర్జవం ఈ లక్షణాలు ఆత్మస్వరూప అనుభవము కలుగుటకు అత్యంతము ఆవశ్యకములు ఆత్మ అంటే మీరే అంటే మీ స్వరూపమే మీకు తెలియకుండా తప్పివేయబడి ఉన్నది మీ స్వరూపం మీకు అనుభవానికి రావాలి మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారు మంచిది ఆ దేవుడు బయట బయట మీరు పూజ చేస్తున్నారు బయట మీ చేత పూజ చేయబడే దేవుడు నిజంగా ఒక డూ కాదు దేవుడు ఒక డూ కాదు దేవుడు అనేది ఒక తత్వం అంటే నామరూపాలకు అతీతమైన ఎరుక చైతన్యం మీరు బయట దేవుని బట్టి పూజిస్తున్నారు మంచిది కొనసాగించండి కానీ ఎప్పటికైనా మీరు ఏం తెలుసుకోవాలంటే బయట మా చే పూజించబడే దేవుడు లోపల మా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవాలి అలా తెలుసుకోగలిగితే దీన్ని ఏమంటారంటే మేనిఫెస్టింగ్ యువర్ నేటివ్ డివినిటీ అని వివేకానంద స్వామి మాటలలో మీ లోపల స్వతహాగా ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకుంటారు అది మన లక్ష్యం మీరు చేసి పూజలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు ఆ దిశలో ఉంటే అవి ఉపయోగపడినట్టు లెక్క అవి ఏమీ ఆ లేకపోతే వాటి విలువ ఏమీ లేదు వేదాంత దృష్ట్యా లేదు ఏదో సంసారం కోసం మేము వాడుకుంటున్నామంటే ఇప్పుడు వజ్రాన్ని టేబుల్ బైట్ పేపర్ బయట కింద వాడుకుంటున్నామంటే వాడుకోండి మీరు ఎవరు కాదంటాడు కానీ మరి వజ్రాన్ని వాడుతున్న పద్ధతి మాత్రం అది కాదు కాబట్టి మీ లోపల ఉండే దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి ఎలాగా అంటే మీ హృదయము ఆవిష్కారములకు అనుకూలంగా ఉండాలి సూర్యుడు కనపడాలంటే ఆ సంధ్య ఆ హురైజన్ తూర్పు మేఘావృతమై ఉంటే కనపడ్డు సూర్యుడు అలాగే హృదయంలో కూడా ఆత్మసూర్యుడు కనపడాలి అంటే హృదయంలో భయము యొక్క మేఘాలు ఉండకూడదు ఆ భయం దేవుణ్ణి భయంతో పూజించటము సెకండ్ క్లాసు ప్రేమతో పూజించటం ఫస్ట్ క్లాసు మరి భయము ప్రేమ రెండు రెండు ఉండవు భయం ఉంటే ప్రేమ ఉండదు ప్రేమ ఉంటే భయం వీయుడు ప్రీయురాలి మధ్యన ప్రియుడికి ప్రీయురాలు భయపడిందనుకోండి ప్రేమ ఉంటుందా ప్రేమ ఉందనుకోండి భయపడుతుందా కాబట్టి అభయం అభయం అన్నది చాలా ప్రధానమైన క్వాలిఫికేషన్ మీరు ఎక్కడైనా పౌరాణికలు పురాణి చెప్పేటప్పుడు మీరు విని ఉంటారు భయం ఉండాలి అని చెప్తారు భయం భక్తి ఉండాలి చెప్తారా ఆ వాక్యం సరికాదు అంటే ఒక సరైన అర్థం తీసుకుంటే పర్వాలేదు సరైన అర్థం ఏంటంటే అధర్మము ఎడాల భయం ఉండాలి మన వల్ల అధర్మం కలుగుతుందేమో అనే భయం ఉండాలి అజ్ఞానం అంటే వెరపు ఉండాలి అనే అభిప్రాయం కాదు అలా తీసుకుంటే పర్వాలేదు కానీ దేవుడు అంటే అది మాత్రం కాదు అభయం చాలా ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ అయితే అభయం ఉన్నది అది పాజిటివ్ క్వాలిఫికేషన్ కాదుకా నెగిటివ్ కాదు నా భయం అభయం నెగిటివ్ అని దాని ముఖం మీద రాస్తుంది నెగిటివ్ అని సో నెగిటివ్ క్వాలిఫికేషన్ అంటే అర్థం ఏంటి దీని ఆపోజిట్ క్వాల లక్షణం మీలో ఉండకూడదు అభయం అభయం అంటే ఏదో ఉండాలని కాదు ఏదో ఉండకూడదు ఏమిటి ఉండకూడదు భయం ఉండరాదు ఈ భయం గురించి చాలా చెప్పాను నేను అయినా మీ అనుమతి ఇచ్చినట్లయితే ఇంకో రెండు మాటలు కూడా చెప్తా భయ హేతువు అని గుర్తుపట్టి తీసి భయం పుట్టింది భయ హేతువులు ఎవేవో చెప్పానో ఇంకొక రెండు హేతువులను కూడా ప్రస్తావిస్తే మంచిదని నాకు అనిపించింది ఎంతసేపు చెప్పిన మీదట నాకు అలా అనిపించింది ఒక భయ హేతు ఏమిటంటే మానవ జీవితాల్లో రెండు ఉంటాయి శోకము భయము రెండు ఉంటాయి శోకము అంటే ఏదో దుఃఖం ఏదో దుఃఖం ప్రతివాడికే ఉంటుంది ఈ శోకం ఎందుకు వస్తుంది తెలిసిన గతాన్ని తలచ్చినప్పుడు శోకం తొరుగుతుంది అంచేతనే జనులు గతాన్ని తలుచుకుని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటారు కొన్ని మానేసేయచ్చు కదా గతాన్ని తలుచుకోవడం మానేస్తే దుఃఖం ఉండదు నేను నమ్మబుద్ధి కావట్లేదా మరి అలా చూస్తున్నారేంటి నాకు తెలిసి నేను ఏదో చెప్పకూడదని మాట చెప్పినట్టు చూస్తున్నారే తెలిసిందా గతాన్ని తలుచుకోవడం మానేస్తే దుఃఖం ఉండదు మీరు మీరు ట్రై చేసి చూడండి ఎందుకంటే శోకము సర్వము కూడా గత గత స్మృతుల నుండి వస్తుంది మనం గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటాం సో గతాన్ని తలుచుకోవడం మానేయొచ్చు కదా అంటే మానే లేరు దాన్ని కంపల్సివ్ థింకింగ్ అని అంటారు మానేయలేరు అది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి అది లీక్ ఉంటుంది యూ కెనాట్ స్టాప్ ఇట్ సంథింగ్ లైక్ దాట్ సరైన దృష్టాంతం కాకపోవచ్చు సో గతం లోపల నుంచి ఎలా పైకి వస్తూ ఉంటుంది ఆ ప్రెషర్ తమ్ముతూ ఉంటుంది ఆ గతం వచ్చినప్పుడల్లా మీరు కూర్చుని కుమ్మిలిపోతూ ఉంటారు కాబట్టి గతాన్ని మీరు పక్కన పెట్టగలిగితే మీకు శోకం అంటే ఏమిటో తెలియదు అదేవిధంగా భవిష్యత్తు గురించి ఊహించుకుని మనిషి భయపడుతూ ఉంటాడు భవిష్యత్తు గురించి ఊహంటే మనిషి భయం నేను ఒకటి గుర్తా కొత్త పంచాంగం రాగానే మేము పరుగులు తీసేవాళ్ళం ఆ పంచాంగం కోసం చిన్నతనంలో చిన్నతనం అంటే మా చిన్నతనం ఎలా ఉండిదంటే మేము సంస్కృతం అని వాళ్ళు చదువుకున్న చిన్నతనం అది అంచేతనం దాంట్లో వాళ్ళు రాసేదంతా మాకు తెలుస్తూ ఉంటుంది అలాంటి చిన్నతనం అంటే చుట్టూ ఉండే విద్వాంసులు ఉండడం అంచేతం ఎందుకు పరుగు తీసేవాళ్ళం అంటే ఆదాయం వ్యయ పట్టిక ఉంటుంది మాకు అలా ఆదాయం వ్యయ పట్టిక రాజపూజ్య అవమానముల పట్టిక ఈ రెండు పట్టికల మీద మా దృష్టి ఉండేది ఆదాయం రెండు ఏఎ ఏడు అని రాయగానే మానము అంటే కమిలిపోయినట్టు అయిపోయేది ఏదో కష్టం వచ్చినట్టుగా రాజపూజ్యం మూడు అవమానం ఏడు అనేప్పటికీ భయం వేసేసి అవి అవి ఏవో అవమానాలు వచ్చేస్తాయి కానీ నాకు కలిగే ఆశ్చర్యం ఏంటంటే ఆ రాజపూజ్య అవమానములు కందాయ ఫలంలో నింప కందాయ ఫలము మొదటి సున్నా మృత్యువు రెండవ సున్నా ఆపద మూడవ సున్నా ధనహాని ఏదో కూర్చున్నా కూర్చు దానికి ఏమో అర్థం పర్థం లేదు ఏమిటి మొదటి సున్నా మృత్యువు ఏమిటి మూడవ సున్నా ధనహాని ఏమిటి ఏ క్యా బాధ మన మన ముందు టూ మూ టూ త్రీ జీరో అని ఉంటుంది ఈ జీరో యొక్క వచ్చింది అది కందాయ పడిపోతూ ఉంటాడు ఈ మూడింటి కోసం పరిగెత్తి వాళ్ళం కొత్త పంచాంగం వచ్చినప్పుడు నేను గమనించింది ఏమిటంటే చుట్టూ ఉండే పెద్దలు కూడా మాకంటే ఏమీ తేడాగా ఉండేవాడు కాదు వాళ్ళు వాళ్ళు అలాగే ఉండేవాడు ఇప్పటికే అలాగే ఉన్నారు మీరు చెప్పండి ఈ ప్రవృత్తి ఇది భయప్రవృత్తి అంటారా కాదంటారా మీరు ఆలోచించండి భయమా కదా ఇది వీడు ఎప్పుడు బతుకంతా భయమే దుర్ముఖ నామ సంవత్సరానికి భయం సుముఖ నామ సంవత్సరానికి భయమే ఈరోజు నామ సంవత్సరానికి భయమే సౌజన్య నామ సంవత్సరానికి భయమేమో అలాంటి పేర్లు ఉన్నాయా లేదో విరోధుద్ది సౌజన్య ఉద్దు లేదో నేను ఎరగలే ఉడ్లుంటుంది అరవై పేర్లలో ఏదో పేరు అదో దానికి దగ్గరలో ఏదో ఒడ్లుంటుంది కాబట్టి అన్నిటికీ భయమే భయం భయం భయం భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడు మీ హృదయంలో ది హార్ట్ స్కి బీట్ అండ్ యూఆర్ ఎఫ్ ఫ్రై భయం కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వన్ డే అటే టైం వన్ డే అటే టైం హాయిగా రాత్రి పడుకుని ఎదురుకోండి రేపు ఉరిగి రేపు చూసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు రేపు చూసుకోవచ్చు పొద్దున్న లేస్తూనే ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ డే ఫ్రెష్ సన్ సూర్యుడు ఎప్పుడూ ఫ్రెష్ ఉంటాడు స్కై ఫ్రెష్ భూమి ఫ్రెష్ విండ్ ఫ్రెష్ You wake up to a fresh day. Oka notana divasamu lo neki nedra gaya vada. A roju, waitin ni mooshkoste, what in is wakearan chadam? Koji manchi ni mooshkoste ni, konta chedun ko da mooshkoste ni. Manchi ki spandana untunni, cheduki ko da spandana untunni. You respond properly, okay? And uh, you do your duties. You do your job, you do your job, you do your job, మీ చదువు మీరు చదువుకోండి మీ వినోదాన్ని మీరు ఎంజాయ్ దగ్గర ఫుట్బాల్ మ్యాచ్ దగ్గర చూసి తింటే చూడండి యూరో యూరోప్ ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది యూరోప్లో ఫుట్బాల్ మ్యాచెస్ అవుతున్నాయి కోపా అమెరికా అని ఫుట్బాల్ మ్యాచ్ మీకు తెలియకపోతే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీ వినోదాన్ని మీరు ఎంజాయ్ చేయండి ఎంజాయ్ సమ్ గుడ్ థింగ్ సరే వాయ్ ద డే ఈజ్ ఓవర్ You are tired. You We exercise. You yoga. You do yoga. You pujarakura. You do yoga. You do yoga. You do yoga. You do yoga. You do yoga. You do yoga. The day is over. Thank God for a day to be completed, and go to sleep. Tomorrow you will to take a look. You will take a look at the Lajna, and you will take a look at the Lajna. కాబట్టి లేచినప్పుడు చూడొచ్చు వన్ డే అటే టైం దీనికి మీరు పంచాంగం కూడా కొనుక్కోకండి క్యాలెండర్ ఉంటే చాలు పంచాంగం కూడా అర్థం లేదు కాదు మాకు సంధ్యావందనానికి తిథి కావాలి పెట్టుకోండి తెలుగు పంచాంగం తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి సంధ్యావందనానికి చేసుకునే వాళ్ళకి తిథి అవసరం అంటే మీరు రామనామాన్ని చెప్పించేప్పుడు కూడా ఇవాళ ఏ తారీఖు ఏ తిథి అదంతా చూసుకుని అప్పుడు రామానాలు ఊరికే రామా అనేసి వస్తే ఎక్కువ నష్టం తిథివారం వర్జం అల్లి చూస్తుంది రామాయ రామభద్రాయ అనాలి రామాయ రామభద్రాయకి తిథి వారం వర్జం ఎందుకండి ఇప్పుడే ఎప్పుడైనా అనవచ్చు అయినా కూడా అలా కాదు కర్మ అనేప్పటికీ తిథి వారం వర్జం వర్జం అక్కర్లేదు తిథి వారం ఉండాలి కాబట్టి క్యాలెండర్ ఒకటి పెట్టుకోండి దానికి టైం అంటారు దానివల్ల భయం ఉండదు సైకలాజికల్ టైం వల్ల భయం కాబట్టి మీరు ఈ భవిష్యత్తు గురించి మీకు భయము కలిగించే సిస్టమ్స్ ఎన్నున్నాయో వాటిని అన్నిటినీ ఈ స్క్రాప్ డెమ్ జస్ట్ స్క్రాప్ డెమ్ డోంట్ అలావ్ డెమ్ టు కమ్ ఎనీవేర్ ఇన్ ఇయర్ డోంట్ నీడ్ డెమ్ మీకు మీ కర్తవ్యం తెలియాలి మీ డ్యూటీ మీకు తెలియాలి మీ శరీర ఆరోగ్యం మీకు బాగుండాలి మీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి మీ చదువు మీరు చదువుకోవాలి మీరు మీరు ప్రేమించే వాళ్ళకి మీరు సేవ చేయాలి ఇంకా అంతకంటే దేవుడికి పూజ చేసుకోవాలి అంతకంటే మీకేమీ అక్కర్లేదు ఈ భవిష్యత్తు గురించి మీకు భయాన్ని కల్పించేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి సరే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సైంటిఫిక్ మోస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మేబీ సంబంధి ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు ప్రతి ఏదో కొంత ఇప్పుడు చెత్తపుస్త కూడా మీకు కలిపితే దాంట్లో ఉపయోగకరమైన ఒక ఐ డోంట్ డినై దాట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సైంటిఫిక్ సూపర్స్టిషియస్ and worthless just scrap them be bold be bold don't become a slave to uh, the the meaningless customs in the name of tradition and all that be bold be revolutionary revolt revolt against the impurity revolt against the stunt you shouldn't revolt they revolt enemy chegunna laaga గూడు బసవన్న మోటి మోచేటి కింద నీరు త్రాగే వాదావరణ అనే దృష్టిని కలిగి గూడు బసవన్నా అంటూ ఉంటే యు రిమైన్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆ చీకట్లోనే ఉండిపోతారు ధైర్యం కలవాళ్ళకి మాత్రమే ఈ సత్యము కనపడుతుంది చీకటికి ప్రేమించి వెలుగుకి భయపడే వాళ్ళకి సత్యము లభించి బోల్డ్ యాక్సెప్ట్ ఓన్లీ వన్ యు ఆర్ స్టాటిస్ఫాయిండ్ మీకు పూర్తి సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే మీరు యాక్సెప్ట్ చేయండి అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ పుట్ ఇట్ అర్న్ హోల్డ్ పుట్ ఇట్ అర్న్ హోల్డ్ వీవిల్ ఎగ్జామినేషన్ అండ్ యాక్సెప్ట్ అయి అదర్వైజ్ నా అప్పుడు ఏమైపోతుందంటే ఆ భయస్వభావము ఆ బెరుకు లక్షణము పోతుంది ఆ పిరికితనము పోతుంది అభయం అది ఒక అంటే భవిష్యత్తు విషయంలో క్రోనలాజికల్ భవిష్యత్తు ఉండాలి సైకలాజికల్ ఫ్యూచర్ సైకలాజికల్ టైం యూ డోంట్ నీవ్ ఇట్ ఆ తేడా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది కాబట్టి పే అటెన్షన్ టు అది ఒకటి రెండవది సూపర్ స్పెషల్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫియర్ నేను ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను తెలుగులో చెప్పాలేమో కదా పాఠం నేను అలా అయిపోయింది అంధవిశ్వాసముల అన్ని భయములు పుడతాయి అంధవిశ్వాసాలు ఉండకూడదు చాలా ఉంటాయి సమాజంలో చాలా అంధవిశ్వాసాలు ఉంటాయి బల్లి పాటు ఫలములు అని ఎప్పుడైనా చదివారా అదంతా అంధవిశ్వాసంలోకి వస్తుంది బల్లి తల మీద పడితే మృత్యువు ఎవరికి బల్లికి వీడికి వీడికి వీడి తల మీద బండరాయి పడితే మృత్యువు వస్తుంది తప్ప బల్లి పడితే మృత్యు ఎందుకు వస్తుంది బల్లికి మృచ్చు ఎందుకంటే తల ఎలా ఉంటుంది డిప్ప కదా అది స్ట్రాంగ్గా ఉంటుంది ఆ బల్లి అడుగున పొట్ట చాలా స్మూత్గా ఉంటుంది అది అక్కడి నుంచి ఇక్కడ పడింది అనుకోండి పాపం చచ్చిపోతుంది అది బల్లికి మీకు కాదు అలా డోంట్ వరీ అది మనం హౌ కెన్ బూ స్టాప్ భగవంతుని ఇచ్చా ఉంటుందని చెప్పి జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి పారేస్ చచ్చిపోతుంది పారేసి వచ్చి మనం కడుక్కొని తల కడుక్కొని కూర్చోండి నాట్ ఫర్ తొడ మీరు పడితే కలహము తొడము మళ్ళీ తొడమీ పెడితే కలహం కాదు మీరు పని పెట్టుకుని ద్వేషం పెట్టుకుని కలహిస్తే కలహం వస్తుంది మళ్ళీ తొడమీ పెడితే కలహం ఇటువంటి సూపర్ స్పిషన్స్ నేను పంచాంగం అడిగారు ఎందుకని ఇలాంటి నాన్ సెన్స్ ఎందుకని అడిగారు అది కొంచెం చదువుతున్నాయని నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా మేము అవి రాయకపోతే మాకు సేల్స్ ఉండవని చెప్పాను కందాయ ఫలాలు రాజపూజ అవమానాలు తర్వాత ఈ బల్లిపాటు ఫలాలు శకున ఫలాలు నేను రాయకపోతే మాకు సేల్స్ ఉండదు నేను ఇంకొక ఆయన్ని అడిగాను మంచి విద్వాంసుడు ఎడిటర్ అసే మ్యాగజైన్ అంటే డైలీ ఎడిటర్ మన స్వరూపంగా నేను అడిగాను ఈ దిన ఫలం అనేందుకు వేస్తామయ్యా ప్రతిరోజుకి ఫలం వచ్చేస్తూ ఉంటుంది బట్టి ఏదో ఆ ఏదో ఫలం కట్టేదంటే యూ అండర్స్టాండ్ సమ్థింగ్ దినఫలం అది ఎప్పుడు వేస్తున్నావు గంటకో ఫలం కూడా చెప్పచ్చు సదా ఏమిటి అసలు వాటి స్లాట్ అని నేను అడిగాను అడిగితే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది లేవయా నువ్వు ఇంకా నాకు శుద్ధి వైపు మాకు స్టేల్స్కి అది అవసరం అనేటువంటి వాటి మన అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని స్పష్టం కదా కనుక సూపర్ స్పెషల్ ఇది రాంగ్ అది భయహేతు కాబట్టి సూపర్ స్టేషన్ అంధవిశ్వాసాన్ని మీరు గుర్తుపట్టాలి ఇది సూపర్ సిషన్ అని గుర్తుపట్టాలి గుర్తుపట్టి దాన్ని తోసిపోతారు మీరు ఎప్పుడైతే సూపర్ స్టేషన్స్ తీసి పారేస్తారో మీరు హృదయంలో భయము ఉండదు సత్వసముశుద్ధి సత్వ అంటే అంతఃకరణం సత్వగుణం కాదు అంతఃకరణం అది శుద్ధముగా ఉండాలి సమ్యక్ శుద్ధి ఓ మోస్తరు శుద్ధి ఉంటే చాలు గట్టి శుద్ధి ఉండాలి ఇప్పుడు మీరు బంగారం కొనుక్కునేప్పుడు ఎంత ప్యూరిటీ ఉండాలి నైన్టీ ఆభరణాలకు మీరు ఆ రాగో ఏదో కలుపుకుంటారు తర్వాత ఎందుకు కొనుక్కునేప్పుడు ఎంత ప్యూరిటీ కావాలి మీకు నైంటీ కావాలా నైంటీ కావాలా నైంటీ కావాలి యూ షుడ్ బి లైక్ దాట్ అంతఃకరణ కూడా అలా ఉండాలి హండ్రెడ్ ప్యూరిటీ చూడండి మీ అంతఃకరణలో సాధారణంగా ఉండే కొన్ని దోషాలు మీకు నేను పాయింట్ అవుట్ చేస్తా ఉంటాయి అందరికీ ఉంటాయి చదువుకున్న వాళ్ళకు ఉంటాయి పండితులకు ఉంటాయి సన్యాసులకు కూడా ఉంటాయి ఒక దోషం ఏమిటంటే తెలుగులో అసూయ అనే పదం వాడతారు తెలుగులో అది సరికాదు బట్ తెలుగులో అలా వాడుతున్నారు సంస్కృతంలో అసూయా సిద్ధానికి అర్థం వేరే ఉంది సంస్కృతంలో అయితే ఈర్ష్య మాత్సల్యము అనే పదాలు వాడుతూ ఉంటారు దానికి తెలుగులో అసూయ అంటారు ఇంగ్లీషులో అయితే ఎన్వి అని జలాసి అని వాడతారు ఆ లక్షణం ఆ లక్షణం అది మనస్సుకు దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది ఎప్పుడు కూడా మాలిన్యం ఉంటే దుఃఖం కలుగుతుంది మాలిన్యం ఉంటే దుఃఖం కలుగుతుంది మీరు చూసుకోండి ఏ సెంటిమెంట్ మీ మనస్సు చెడిపోయిట్లా చేస్తుందో మీ మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తుందో బెంగని భయాన్ని కలిగిస్తుందో ఒక లోటుని వెలితిని అసంతృప్తిని కలిగిస్తుందో ఆ సెంటిమెంట్ తప్పనిసరిగా అంతఃకరణ కాలుష్యము అయి ఉంటుంది ఎందుకంటే శుద్ధమైన భావజాలము వలన మీకు ఎప్పుడూ దుఃఖం కలుగుతుంది అది దట్ ఈస్ ది దట్ ఈస్ ది యాసిడ్ ట్యాసిడ్ మన జీవితంలో ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు మనకి రెండు లక్షణాలని నూటి పోశారు మన తల్లిదండ్రులు వాళ్ళు అలా ఎందుకు చేశారంటే బహుశా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకల్లా నూరు పోస్తూ ఉంటారు దీన్ని అంధ పరంపరా న్యాయంగా ఉంటారు ఈయన తల్లిదండ్రులు సేవ చేయండి దానికి దీనికి సంబంధమైన లేదు అజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి మొహమాటాలు ఉండవు అజ్ఞానం అజ్ఞానమే తాతగారి దగ్గర ఉన్నా కూడా అజ్ఞానమే పెద్ద వయ గుణా పూజాస్థానం గునుషు నచ లింగం నచ వయ అన్నాడు భవభూతి మహాటం ఓ గ్రంథం ఉత్తర రామచరితం అనే నాటకంలో మీరు గుణాన్ని చూడాలి తప్ప వాడి వయస్సు ఏమిటి వాడి లింగం ఏమిటి పురుషుడా స్త్రీయానో లేకపోతే వయస్సుతో చిన్న వయస్సు పెద్ద వయస్సుకాను అలా చూడకూడదు గుణములనే చూడాలి కాబట్టి అసో చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇది అంధ పరంపర వస్తుంది మనకి ఏమిటంటే రెండు గుణాలని వాళ్ళు నూరు పోస్తారు ఒకటి స్వార్థము రెండు ఇతరులతో పోల్చుకుంటారు ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ విల్ బి కాంపిటీషన్ అండ్ అంబిషన్ అంటే స్వార్థం నుంచి ఆంబిషన్ వస్తుంది తనను ఇతరులతో పోల్చుకుంట నుండి కాంపిటీషన్ అనే లక్షణం వస్తుంది స్వార్థము అంటే నాన్న నీ వస్త్రాలు నువ్వు భద్రంగా పెట్టుకో నీ పుస్తకాలు భద్రంగా పెట్టుకో నీ చెప్పులు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో ఎవరైనా పట్టుకోకుండా చూసుకో చెప్పుల దగ్గర నుంచి కూడా నీ సంచి నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ డ్రెస్ నీ జాగ్రత్తగా చూసుకో నీ జేబులో పావున పాకెట్ మనీ పెట్టాను అది నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వు ఇతరులకి ఇచ్చేసి చెడగొట్టుకోవద్దు నీకు ఇచ్చినటువంటి టిఫిన్ కూడా జాగ్రత్తగా నువ్వే తిను అని ఈ విధంగా నీ నోట్స్లు ఎవరికి ఇవ్వకు నీ నోట్స్లు నువ్వేట్టి పెట్టుకో ఎందుకంటే నీ నోట్స్లు అందరికీ ఇచ్చేసేమనుకో వాళ్ళకి నీకు సమానంగా మార్పులు వచ్చేస్తే నీ ర్యాంకు తక్కువైపోతుంది అని ఈ విధంగా నేనేదో ఊహించి చెప్తున్నాను లోకంలో ఉండే ప్రవృత్తి మీరు దాన్ని అర్థం చేసుకోగలరు నేను దృష్టాంతాలు ఏవో ఈ మనం పిల్లల్ని స్వార్థపరుడుగా తయారు చేస్తాం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఆ స్వార్థాన్ని మొట్టమొదట మన మీద ప్రయోగిస్తారు వాళ్ళు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని స్వార్థపరుడుగా తయారయ్యి ఆ తల్లి మీద కంప్లైంట్ చేస్తారు తల్లి మీద అన్నయ్య అమ్మకోసారి చెప్పు ఎందుకంటే అమ్మ కొంచెం ఇలా మాట్లాడుతోంది నా భార్యకి ఇష్టం ఉండట్లేదు అన్నయ్య నేను చెప్తే బాగుండదు కాబట్టి అన్నయ్య మీరు చెప్పంటాడు తమ్ముడు వచ్చి అన్నతో తల్లి మీద కంప్లైంట్ ఈ అమ్మాయి వచ్చి ఇంకా ఆరు నెలలు కాలేదు తల్లి మీద కంప్లైంట్ మనిషి అలా ఉంటాడు ఇది ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నువ్వు పోసిన స్వార్థం ఇది ఎవరో సార్లు ఒకటి ఉంది అత్త ఒకంటి కోడలే అని కదా కాబట్టి స్వార్థం అనేది అలాగే భూమి రాంగ్ అవుతూ ఉంటుంది మేబీ ఆ సామెత ఎగ్జాక్ట్గా ఫిట్ కాకపోవచ్చు బట్ ఇన్ ఏ జనరల్ సెన్స్ అయిపోయింది అదలా భూమి రాంగ్ అవుతూ ఉంటుంది కనుక అంటే కోడలుగా ఉన్నప్పుడు మనం అత్తనే సరిగ్గా చూడకపోతే ఆ కోడలు రేపు తను అత్తగారి చూపించిన స్వార్థం ఏదైతే అదే మనకి మళ్ళీ ఆవిడికి లభిస్తుంది ఇది సంసారం ఇలా పోతూ ఉంటుంది మనం స్వార్థ పరులుగా జీవించడం నేర్చుకుంటాం ఇది అంతఃకరణలో పెద్ద కాలుష్యం ఆ కాలుష్యం మూలంగా అంబిషన్ అంబిషన్ ఎంత ఉన్నా సంతృప్తి కలగదు ఇంకా పైకి పోవాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలనేటువంటి అంబిషన్లో పడి మనిషి నలిగిపోతూ ఉంటుంది ఇది ఒక అంతఃకరణ కాలుష్యం ఇంకొక కాలుష్యం ఇది అందరికీ ఉంటుంది సన్యాసులకు కూడా ఉంటుంది ఉంటే వాళ్ళు దుఃఖపడాల్సి ఉంటుంది ఏ మేరకు ఉంటే ఆ మేరకు దుఃఖపడాలి ఇప్పుడు ఇంప్యూరిటీ ఫైవ్ ఉంటే ఫైవ్ దుఃఖం ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ దుఃఖం దాని పరిధి చేస్తుంది ఇంప్యూరిటీస్ అలాగే ఉంటాయి ఇప్పుడు ఇది ఏమిటంటే ఇతరులతో పోల్చి కూచుకుంటారు క్లాస్లో ముప్పై మంది ఉన్నారనుకోండి ఆ ముప్పై మందితో పోల్చుకుంటూ ఉంటాడు వీడు తల్లిదండ్రులు కూడా అలాగే పోల్చారు వీటి వ్యాంక్ ర్యాంక్ ఇష్టం అంచేత నీ మధ్యన ర్యాంక్ సిస్టమ్ తీసేసి గ్రేడ్ సిస్టమ్ పెట్టారు గ్రేడ్ సిస్టంలో వన్ టూ త్రీ ఫోర్ అలా ఉండవు వీళ్ళు పది మంది ఒక గ్రేడు అని ఉంటుంది మీరు ఏ గ్రేడ్ అయ్యారు ఏ గ్రేడ్ ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లో ఏ గ్రేడ్ వాళ్ళు పది మంది ఉన్నారు అంటే ఈ వన్ అండ్ ఆంగ్ టెన్ అని ఉంటుంది దాంట్లో ర్యాంకింగ్ ఉండదు కదా దానివల్ల ఈ కంపారిజన్ అనేటువంటి సమస్య కొంతవరకు తగ్గుతుంది లేకపోతే కేవలం మార్కులు అయితే నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైంటీ ఫోర్ పాయింట్ సెవెన్ అలాగే కాంపిటీషన్ పోతూ ఉంటుంది కాబట్టి కంపేర్ చేసి చూసుకోవటము ఇది చిన్నప్పుడు మనం నేర్చుకుంటాం పెద్ద తర్వాత కూడా చదువులు సమానంగా చదివిన అందరూ ఉద్యోగాలు సమానంగా ఉండవు అందరి జీతాలు సమానంగా ఉండవు అందరికీ సమానంగా పెళ్ళిళ్ళు అవ్వవు కొంతమంది బ్రహ్మచారులు భోతక బ్రహ్మచారులుగా మిగిలిపోతారు పెళ్లిళ్ళ వాళ్ళ కాపరాలన్నీ సమానంగా ఉండవు చాలా చాలా తేడాలు వచ్చేస్తాయి నేను ఒక పన్ను ఎటుకు ఐఐటి బీటెక్ ఐఐటి ఎంటెక్ అమెరికాలో టెక్సస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ యూనివర్సిటీ పిహెచ్డి సంసారంలో కాపరం సరిగ్గా ఏమైంది ఈ ఐఐటీలన్నీ ఏమయ్యాయి ఇంకొకడు ఉన్నాడు వాడు బీకామ్ పాస్ అయ్యాడు బీకామ్ పాస్ అయ్యి ఆరకిల్లులో సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయ్యాడు వాడికి బేసిక్ క్వాలిఫికేషన్ బీకామ్ బీకామ్ అంటే క్యా బాత ఆరకిల్లులో సిక్స్ మంత్స్ త్రీ మంత్స్తో ట్రైనింగ్ అయ్యాడు ట్రైనింగ్ అయ్యి ఆ సాఫ్ట్వేర్లో కొంచెం కష్టపడి పనిచేసి క్యాలిఫోర్నియాలో తేలాడు ఆరోగ్యంలో ఇయ్యరు వీడికి ఒక అమ్మాయి బంగారు లాంటి అమ్మాయి భార్య వీడు పెద్ద ఉద్యోగం చేసేస్తూ ఆ భార్యతో కలిసి కార్లో ఇటువట్లు సైడ్ కొట్టేస్తూ ఉంటాడు వీడి పీహెచ్ఈ వడ్డు డింకీలు కొడుతూ ఉంటాడు వీడికి ఉద్యోగం ఉంటుంది మాత్రమే ఇంట్లో భార్య చెప్పిన మాట విండు ఏం చెప్పమంటాను వీడు కనుక ఆ బికాం వాడితో పోల్చుకుంటే వాడి గుండె పగిలిపోతుంది నేనేమిటి నా క్వాలిఫికేషన్ ఏమిటి నా బతుకేమిటి వాడేమిటి మీ గుండె పరిగిపోతుంది పోల్చుకోకుండా ఉండలేడు ఎందుకని చిన్నప్పటి నుంచి ఉగ్గుపాల నుండి కూడా అలాగే పోల్చుకోవడం అనేటువంటి ఒక లక్షణాన్ని మీరు అలవరుచుకున్నాడు నేను మీకు ఏదో మామూలు సాయంకాలం పూట కూర్చోబెట్టి మామూలు కబుర్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దు నేను చాలా ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ మెసేజ్ని చర్చ చేస్తూ ఉన్నా మానవ జీవితాన్ని అధ్యయనం చేయాలి కదా మరి అదే కదా శాస్త్రం అంటారు కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోండి మా సన్యాసులకు ఎలా ఉంటుందో తెలిసిన నేను పాఠం చెప్పాననుకోండి పట్టుమని వంద మంది కూడా రాదు అదే కొంతమంది సన్యాసులు ఉంటారు వాళ్ళు చెప్పి పాఠమే ఉండదు ఊరికే గాలి పోగేసి చెప్తూ ఉంటారు ఏమి ఉండదు విషయం ఏముండదు హాల్స్ సరిపడవు పబ్లిక్ మైదానాలు పెట్టాలి పెట్టి మైక్ తీసుకుని ఒక పాట పాడినా శివా శంకరా నీకు మూడు కళ్ళున్నాయిరా నీకు గణపతి కొడుకు ఇంకో కొడుకు కుమారస్వామిరా శంకరా నన్ను కాపాడరా అని ఆగ్రహం మళ్ళీ లోపల వైలిన్ కీ కీకి వైలిన్ను మన తమలా నడుస్తూ మళ్ళీ కొంత గాలి పిలుచుకుని మళ్ళీ నిన్ను పూజిస్తే స్వర్గం బలాదూరురా శివా శంకరా త్రిమూర్తి అనేలాగే ఓ అరవైన పేర్లు ఉంటాయి కదా అభరణిఘట్టు అమర కోశంలో ఉంటాయి అమర కోశంలో పేర్లు ఉంటాయి ఆ పది పేర్లు పట్టుకుని ఒకసారి ఆ పేరు వేసుకోవాలి కదా అందరూ ఓహో ఆహా అంత అలకా ఉంటారు నేను కనుక ఆ సమావేశాన్ని చూసి నేను చదువుకున్న శాస్త్రం నా పాండిత్యం ఆ సమావేశంలో ఆయన చెప్పి విషయాలు అక్కడ వచ్చి జనం చూస్తే ఆత్మహత్య చేసుకోవాలి వరల్డ్ ఈజ్ లైక్ దాట్ ఒక కవి అన్నాడు ఒక కవి వాపోయినాడు అంటే పాప ఆయన మనసులో ఎంత కష్టపడుతుంటాడో ఆ కవి పేరు భర్తృహరి ఆయన గుండె చెరువైపోయి మహా దుఃఖాన్ని పడి ఓ మాట అన్నాడు అది కూడా ఆయన రచించిన కావ్యంలో మొట్టమొదటి శ్లోకం ఆయన ఏమన్నాడంటే గుర్తు వస్తుందో రాదు ప్రభవ పండిత సో ఆయన పండితుడు మహాపండితుడు భర్తృహరి మహావిద్వాంసుడు వాక్యపదీయం రాసింది ఆయనే కదా భర్తృహరి అనుకుంటారు వాక్యపదీయమనే గొప్ప శాస్త్రగ్రంథం వ్యాకరణం మీమాంసలు ఇంటర్ డిసిప్లిన్ అయితే వాక్యపదీయం బోద్ధారో మత్సరం గ్రస్త ఈ పండితులు ఉన్నారే వీళ్ళందరికీ అసూయ మాత్సర్యం చూ తెలుగులో వస్తుందా జలశ ఒకటిని చూస్తే ఒకడికి జలశే పండితుడు కాబట్టి పండితుడి దగ్గరికి వెళ్తే వాడు జలశేని చూపిస్తాడు వాడు ప్రేమగా దగ్గరికి తీయడు జలసే పడతాడు మనకంటే తక్కువ మనకంటే ఎక్కువ ప్రభావ స్వయదూషిత సంపన్నులు అధికారం కలిగిన వాళ్ళు సంపద వాళ్ళు ఎలా ఉంటారో చూసినా వాళ్ళకి ధర్మం బాగుండంత గర్వం ఉంటుంది వాడి అవన్నీ లెక్క చేయడం ఏమండి నేను పండితుండండి అని వాడి దగ్గరికి వెళ్తే బయట కలపడం ఏం పండించావా అది ఇది బయట నిలపడం అంటాడు వాడికి ఏమీ వాడు ఐఏఎస్ అధికారి వాడికి ఏమీ తెలియదు వాడు అధికారంలో ఉంటాడు ఐఏఎస్ కాకపోతే కులంబ రూపం నేను ఒకసారి ఒక అధికారి దగ్గరికి వెళ్ళాను ఏమండి ఇలా ఇప్పుడు ఇప్పుడు ఏమిటండి ఇప్పుడు వచ్చారు ఆ బౌద్ధ స్టూడే అన్నాడు బౌద్ధికస్ట్ చూస్తే విజిటర్ సాఫ్టర్ త్రీ పిఎం అని ఉంది నేను వాచి చూసుకుంటే ఇంకా పది నిమిషాల తక్కువ మూడైంది గమ్ముని గోడ కొట్టిన బతిలాగా బయటకు వచ్చేసాను ఎందుకంటే నేను పొరపాటు చేశాను బయటకు వచ్చేశాను బయటకు వచ్చేసి పది నిమిషాలు వెయిట్ చేసి త్రీ తర్వాత వెళ్తే తర్వాత రండి అడిచాడు అరే త్రీ తర్వాత అన్నారు మీరు వచ్చారు కదంటే ఇప్పుడు నాకు ఖాళీ లేదని చాడు అరే అంతకుముందు నన్ను బయటకు చేసేసి టైం అవ్వలేదని టైం అయిన తర్వాత వస్తే ఖాళీ లేదని చాడు వాడి వాడి అహంకారం చూడదు ఎవరు లేరు అక్కడ అయినా నాకు ప్రొఫీజెస్ ఖాళీ లేదంటాడు కాదండి విజిటబ్స్ టైంలో నేను కదా అంటే నో నాట్ నా ఉత్తమ్ తుమారో అంటాడు నో నో ఐ కేంద్రమ్ టెన్ మైల్స్ నో నో యువతం తుమారో అంటాడు నాకు ఖాళీ ప్రభువులు అంటే అధికారులు ఇలా ఉన్నారు గర్వం వాడు బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభవ స్మయదూషితా అంతే అబోధోపహతాశ్చ అనే మిగిలిన జనం ఉన్నారు చూసారా వీళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు మూర్ఖులు అజ్ఞానం మంద మందే అంటారు అదే మంద అయితే ఏమన్నట్టు జీర్ణమండే సుభాషితం నేను చెప్పదలుచుకున్న మంచి మాట నా లోపలే అడగారిపోయింది అన్న ఎవరికి చెప్తాడు మంచి మాట పండితులు విని మెచ్చుకుంటారంటే వాళ్ళకు అసూయ మెచ్చుకోరు వాళ్ళు ప్రభువులు వింటారేమో అంటే వాళ్ళ గర్వం వాళ్ళు అసలు వీడికి వేసి చూడనే చూడరు కొన్ని జనం వింటారేమంటే వాళ్ళు మూర్ఖులు వాళ్ళు విన్నా అంతకంటే గోడకి చెప్తేనే దాంతో మంచి మాట ఏమైంది లోపలే జీర్ణించిపోయి అన్నాడు ఓ మహాకవి పాపం ఎంత కష్టపడి ఉంటాడో మనస్సు కాబట్టి మనల్ని మనం ఇతరులతో పోల్చి చూసుకుంటే సన్యాసులకు కానీ సంసారులకు కానీ ఎవరికి కూడా హృదయంలో శాంతి ఉండదు కాబట్టి మనం దాన్ని అభ్యాసం చేయాలి ఒక్కసారిగా వదిలిపోదండి ఇతరులతో పోల్చుకునే లక్షణం ఒక్కసారిగా వదిలిపోదు మనం కలసల్లో ఉన్న అన్నం తింటూ ఎదరవాడి ఏ అన్నం తింటున్నాడు నేను జొన్నం తింటున్నాను వాడేమో నా దూకైన బియ్యంతో చేసిన అన్నం తింటున్నాడని వీడు దుఃఖిస్తాడు వీడికి అసూయ నిజానికి వాడికి బై వస్తుంది వీడికి రాదు నిజానికి అది తెలుసుకోదు ఇతరులతో పోల్చుకోకుండా నువ్వు ఉండట బాబా అది క్వశ్చన్ నీకున్న సంపద నీకున్న పాండిత్యం నీకున్న సోషల్ స్టేటస్ మీకున్న ఎకనామిక్ స్టేటస్ మీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏం బాగుండదు అద్వానంగా ఉండదు ఎవడూ కలిసి రాదు బ్రదర్స్ ఓ రకంగా ఏడుస్తారు సిస్టర్స్ ఇంకో రకంగా ఏడుస్తారు పేరెంట్స్ మరో రకంగా ఉంటారు పిల్లలు ఇంకో రకంగా ఉంటారు ఏ ఎటుకే చూసినా దుఃఖమైనప్పుడు సుఖపడాల్సిందేమీ కనపడదు మీరు ఇంకో ఫ్యామిలీలో అందరూ పైలా ఉంటారు మీరు కంపేర్ చేసుకుంటే ఇవి ఉన్న దుఃఖాన్ని డబుల్ అవుతుంది కాబట్టి కాపిటీషన్ అంబిషన్ కంపారిజన్ విత్ అదర్స్ ఇవన్నీ కూడా అంతఃకరణ కాలుష్యములు వాటి వలన దుఃఖం కలుగుతుంది కాబట్టి ఈ రకంగా అంతఃకరణ కాలుష్యములు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపట్టి వాటిని అర్థం చేసుకుని వాటిని వాచ్ చేసి మీరు వాటి నుంచి విముక్తులు అవ్వాలి అది సత్వ సంశుద్ధి అని అంటారు శంకర్లు ఏమంటారో చూడండి సత్వ సంశుద్ధి సత్వ అంతఃకరణ సంవ్యవహారరవనమాయాది పరివర్జనం శుద్ధభావ్యవహారీ అంతఃకరణం యొక్క శుద్ధి మీకు ఎక్కడ మీకు యాసిడ్ టెస్ట్ అట్నస్ టెస్ట్ లాగా మీకు తెలిసిపోతుంది మీరు వాచ్ చేయాల్సి ఉంది మైండ్ని వాచ్ చేయాలి మైండ్ యొక్క మూవ్మెంట్ అది మీ చేతిలో ఉండదు అది ఒక రకంగా మూవ్ అవుతూ ఉంటుంది ఆ మూమెంట్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఓహో ఇలా మూవ్ అవుతుంది ఒకళ్ళతో పోలిక పోల్చుకోవడం అయిందనుకోండి పోలిక వీళ్ళు మనకంటే బాగా అభివృద్ధిలో ఉన్నారే అని పోల్చుకున్నారనుకోండి అంతే వెంటనే పసి పసి పెట్టాలి వాడి క్వాలిఫికేషన్ ఒకసారి అంత ఉంటుంది చాలా అభివృద్ధిగా ఉంటాడు వీడి పెద్ద క్వాలిఫికేషన్ పెట్టుకుంటాడు చిన్న ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అమెరికాలో ఏమవుతుందంటే నేను చూశాను అలా కొంతమంది పిహెచ్డీ క్వాలిఫికేషన్ తోట వస్తాడు అక్కడ మంచి ఉద్యోగానికి వస్తాడు పిహెచ్డీ బిక్ క్వాలిఫికేషన్ అమెరికన్ యూనివర్సిటీస్లో పిహెచ్డీ అంటే కష్టం ఇండియన్ యూనివర్సిటీస్లో తేలికన్నా నేను అను సరే మంచి యూనివర్సిటీస్లో బాగానే గతికంగా ఉంటుంది కానీ అమెరికన్ యూనివర్సిటీస్లో చాలా టఫ్గా ఉంటుంది పిహెచ్డి ప్రోగ్రామ్ దాన్ని వీళ్ళు పాస్ అవుతారు పాసే మంచి ఐబీఎంలు అంటే దాంట్లో ఉద్యోగం చేస్తారు సడన్గా ఐబీఎంలు వాళ్ళు కట్ చేస్తారు శాసన వాళ్ళకి డే టు డే వర్క్కి అవసరమయ్యి తక్కువ జీతం ఇస్తున్న వాళ్ళని అట్టబెట్టుకుని ఈ పెద్ద హైలీ క్వాలిఫైడ్ ఎక్కువ జీతం ఇచ్చిన వాళ్ళని కట్ చేస్తారు మిడిల్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి లోవర్ వర్కింగ్ స్టాఫ్ జీతాలు తక్కువ ఉంటాయి తక్కువ ఉన్న వాళ్ళని అట్టబెట్టుకుంటారు వాళ్ళకి అలవాటైతేగా పనిచేయడం పనిచేస్తూ ఉంటారు కొత్త సైనికుల తర్వాత చూడొచ్చు ఈ మిడిల్ మేనేజర్స్ని హైలీ క్వాలిఫైడ్ రీసెర్చ్ పీపుల్ వీళ్ళని వాడు ఉద్యోగాలు తీసేస్తాడు ఫైర్ చేసేస్తాడు హైర్ అండ్ ఫైర్స్ ఇస్తాం సోమవారం నాడు హైర్ చేస్తాడు శుక్రవారం నాడు ఫైర్ చేస్తాడు వీళ్ళు ఇంటికి వస్తారు ఉద్యోగం ఉండదు ఇన్ బిట్వీన్ జాబ్స్ అంటాడు సో ఇంకో జాబ్ రావాలి మొట్టమొదటి ఒక ఆరు మాసాలు నా స్టేటస్కి తగిన జాబు రావాలని ట్రై చేస్తాను అది రాదు వచ్చిన వాళ్ళకి వస్తుంది అందరికీ రాదు రాని వాడి గురించి నేను చెప్తున్నా రాదు ఇంకో ఆరు మాసాలు ఒక్క లెవెల్ తగ్గి ఉద్యోగానికి ట్రై చేస్తాడు అది రాదు ఈ లోపల ఎకానమీ డౌన్ ఉంటుంది ఉద్యోగాలు రావడం మాట ఉన్నా ఉన్న ఉద్యోగాలు పోతూ ఉంటాయి వీడికి ఉద్యోగాలు ఎవరిస్తాడు ఈ లోపల ఇంకా తగ్గి ట్రై చేస్తాడు రాదు మూడేళ్ళు అయిపోతుంది ఆ తర్వాత ఏ ఉద్యోగం రాదు ఎందుకంటే ఏజ్ బాగా తీసుకుంటాడు వీడిని యాభై ఏళ్ళకి దగ్గర ఉంటున్న వాడిని తీసుకోవాలా లేకపోతే ట్వంటీ ఇయర్స్ యంగ్ మ్యాన్ ఏం తీసుకోవాలా ట్వంటీ ఇయర్స్ యంగ్ మ్యాన్ తీసుకుంటాడు ఇటు ఈక్వల్ క్వాలిఫికేషన్ ట్వంటీ ఇయర్స్ యంగ్ మ్యాన్ కమ్స్ ఫర్ అ లెస్ శాలరీ వర్స్ మచ్ హార్ ఈ పెద్ద వయసు వాడిని ఏం తీసుకుంటాడు ఇంకా వీళ్ళు తీసుకోండి ఈడ పిహెచ్డి సర్టిఫికేట్ పెట్టుకుని దాన్ని చూసి కలంబర్ నీళ్ళు పెట్టుకుంటూ ఆఖరికి గంటకి పది డాలర్లకు పనిచేస్తుంటాడు వీడు వాల్మార్క్లో వాడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటికి బిల్లు తయారు చేసి మెషిన్ తయారు చేస్తుంది వీడేం తయారు చేస్తున్నారు ఇలా ఇలాంటి అదే బిల్లు తయారు చేస్తుంది ఆ బిల్లు ఇచ్చి వాళ్ళు చేయిస్తున్న డబ్బులు తీసుకున్న డబ్బులు అంటే వాళ్ళేం పైసలు ఇవ్వరు క్రెడిట్ కార్డే ఉంటుంది దాని వంటనే ఆ ప్రాసెస్ అంతా వీడు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే చూస్తే వాడు బీకామ్ ఆరోకిల్ త్రీ త్రీ మంత్స్ కోర్సు వాడు వాడు వాడి క్వాలిఫికేషన్ బికామ్ వాడికి చేసింది మూడు భషాల ఆరకిల్ కోర్సు వాడు ఆరకిల్లో ఉద్యోగస్తుడు వాడేమో ఇన్ని సామాన్ కొంటాడు రెండు వందల డాలర్లు సామాన్ కొంటాడు ఆ డబ్బా వీడి పది డాలర్లకి వాడికి పనిచేస్తాడు వీడి బిల్ ఛాక్ చేసి వాడికి ఇస్తాడు వీడి ముఖంలో ఏమాత్రం కల ఉన్నాదంటే ఈరిపోతుంది ఏదో కథ కింద చెప్పాను మీకు కాబట్టి కంపేర్ చేసుకుంటే ఈ సంసారంలో మనం బతకలేము వాట్ ఎవర్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అంతఃకరణం యొక్క శుద్ధి అనేది మీకు జలసీ అనుభవానికి వచ్చిందా ఎవరినైనా చూస్తే మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి ఎక్కువ పొజిషన్లో ఉన్నవాళ్ళని చూస్తే మీకు జలసీ అనుభవానికి వచ్చిందా వచ్చుంటుంది అది విప్యూరిటీ దాన్ని పసిపెట్టాలి ఓహో ఈ జలసీ వచ్చిందా అని చూడాలి వాణ్ణి చూడడం మానేసి ఈ జలసీ చేసి చూడాలి అలాగే ఇతరుల దోషము ఇతరులతో వ్యవహారం చేసేప్పుడు ఇతరుల్ని వంచిద్దాము అని మీకు అనిపించిందా చిన్న మోసం చిన్న మోసం చేయడం ఒక రూపాయలు ఇచ్చాడు వాడికి మళ్ళీ రెండు వందలు తిరిగి వాళ్ళు దానికి దానికి సరిపడింది పోవడం తిరిగి పోండుకోవడం ఈసాలో వీడికి చిన్న ఎక్కువ అనుకోవడం చిన్న మోసం తినడం అలాంటిది ఏదైనా మీకు అనిపించిందా అనిపిస్తే తర్వాత అసత్యం పలకడం కపటమైన ప్రవర్తన కలిగి ఉండడం అలాంటిది మీరు ఎవరైనా చేస్తున్నారా మీకు అలా చేయాలని అనిపించిందా తర్వాత సత్యాన్ని మొదలు అసత్యం పలకాలి అది ఎప్పుడైనా అనిపించిందా అదంతా మీరు చూసుకోవాలి అవన్నీ కూడా అంతఃకరణలో కాలుష్యములుగా పరిగణింపబడతాయి ఎదరవాళ్ళకి తెలియదు ఎదరవాళ్ళకి ఏం తెలుస్తుంది మీ ముఖాన్ని చూస్తే మీ హృదయంలో ఏం నడుస్తుందో ఏం తెలుస్తుంది కాబట్టి మీకే తెలుస్తుంది వీటినన్నింటినీ కాలుష్యములు కాలుష్యం మన హృదయంలో ఉంటే దుఃఖం మనకే కదా ఎదరవాళ్ళకి కాదు ఇప్పుడు ఇతరుల మీద ద్వేషం మీకుందనుకోండి ఆ ద్వేషములలో దుఃఖపడిన మీరా ఇతరుగా కాబట్టి ఈ కాలుష్యమును గుర్తుపట్టాలి గుర్తుపట్టి ఎదరో వాళ్లతో వ్యవహరించేటప్పుడు శుద్ధ భావంతో వ్యవహరించాలి అంటే పరిశుద్ధమైన హృదయంతో వ్యవహరించాలి వాళ్ళతో మాట్లాడేప్పుడు వాళ్ళకి ఇచ్చేప్పుడు పుచ్చుకునేటప్పుడు వాళ్ళతో కలిసి ఏదైనా ఒక కార్యాన్ని ఒక టీముగా కలిసి చేసే సందర్భంలో అన్ని సందర్భాల్లో శుద్ధ భావంతో వ్యవహరించాలి నన్ను అడిగితే వెరీ క్లీన్ ఫస్టాడ్ మీరు మీరు యూ ప్రజెంట్ ఎవరి సెల్స్ ఇన్ ఏ వెరీ క్లీన్ అండ్ ఓపెన్ వే ఎదరవాళ్ళని మోసము చేయొద్దు ఎట్లీస్ చేయొద్దు వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు సంతోషపడాలా అనేది వాళ్ళు చూసుకుంటారు మీ తరఫు నుంచి యూ ప్రజెంట్ ఏ క్లీన్ ఫస్టాడ్ ఎ మంచి మాట చేత clean that we represent here and D. this is how things are for satisfied there was daya shall say can't be this straight look out. from our side we present a very clean picture